నడిపించి మీ జ్ఞాన నడిపించి మా సబ్బుద్ధి తొలగించని నా దేవాల్ అక్కడ తొలగి ఉంది శ్రమ కాలంలో భయంకర కాలంలో జీవిస్తున్న సుప్రభ అలాని ఇంకా సత్యాన్ని చూపించని నీ ఆత్మధి మీ బలంతో మీరు అన్ని బిడ్డలు మన ఇంకా ఆసుకునే చూపించండి మీ పట్ల జ్ఞానంతో కనకరం పొంది ఒప్పుకొని అలా భయం భక్తి పీతికల సేవ చేసి సహాయం చేయను బ్రదర్ యేసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను యేసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు యేసయ్యా డుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా ఈసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఈసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముళ్లను తొక్కాను తిరిగాను నేను ఈ లోక ఆశలతో ఎదురయ్యను ఎన్నో అభమానాలు నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలనే ముల్లను తొక్కాను తిరిగాను నేను ఈలో కాసలతో ఎదురయ్యను ఎన్నో అవమానాలు నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి తన బాటలు నడిపించెను ఏసు లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను స్తులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిచాను ఏసయ్య శాంతి మార్గములు దొరికింది నాకు నిత్య జీవము యుగయుగములకు యుగములకు నేనాయనతో జీవించదను నిత్య మహిమలు నడిచాను ఏసై శాంతి మార్గములు దొరికింది నాకు నిత్య జీవము యుగయుగములకు యుగములకు నేనాయనతో జీవించదను నిత్యమై సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు నిత్య జీవమైన దేవుడు ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏసులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏసయ్యాడుగులు తడబడకుండా నడిపించు ఏసయ్యా నాడుగులు తడబడకుండా ఏస్తులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను ఏస్తులేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను హలే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు ఈ వాక్యం వింటున్నా మీకు ఆయన కృప కనికరము సమాధానం మీ అందరికి సదాకాలం తోడయ్యుండును గాక పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏస్తయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభావ ఈ గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా దివారాత్రములు నీ కంటి పాపవలే మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల మమ్మల్ని కప్పినందుకు నీకే కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యోగ యోగములు కలుగును గాక హలెలుయ దేవా తండ్రి ప్రవ్వా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు దేవా అవును తండ్రి ఇప్పుడు నువ్వు మా మధ్యలో ఉన్నావు ప్రభా తండ్రి కాబట్టి నువ్వేనాయన నీ స్వరం ద్వారా మాతో మాట్లాడి నీ పట్ల మాకేదన్నా ఆయాస్కరమైనది ఉంటాయి చూపించి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే లుకాసువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో ఇక్కడ ఏముందంటే లుకాసువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగులో ఏముందంటే ఎరుషలేమ ఎరుషలేమ ప్రవక్తలను చంపుచు నీ యొద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కలకింద కింద ఎలాగూ చేర్చుకొను అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలన ఇంటిని గాని మీరొల్లక పోతిరి కాబట్టి చూడండి దేవుడు ఎరుషలేమా ఎరుషలేమా కాబట్టి ఈ లోకం గురించే దేవుడు మాట్లాడుతుడు కదా ఈ లోకంలో ఆయన బిడ్డలని ఎంతగా హింసించట్లేదు ఆయన బిడ్డలని అడుగడుగున ఆటంకపరుస్తూ కాబట్టి ప్రవక్తలను చంపుచు నీ యొద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు కాబట్టి దేవుడు కదా ప్రవక్తలు ఎవరు ఆయన ప్రతి రూపమే దేవుని సేవకులు ఈ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కానీ ఎవరైనా ఆయన ప్రతినిధులే కదా ఆయన నోటి మాటలే వీళ్ళ నోటి ద్వారా ప్రకటిస్తుంటారు ఈ లోకంలో చూడండి ఎవరైనా దైవజనులైనా ఎవరైనా కానీ ఆయన నోటి మాటలు ప్రకటిస్తుంటే ఈ లోకం ఏం చేస్తుంది తృణీకరిస్తుంది వ్యతిరేకిస్తుంది నిందలు మోపుతుంటది అవమాన పరుస్తుంటది కదా ప్రవక్తలను చంపుచు నీ యొద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండదానా కాబట్టి చూసనం మనం స్టెఫన్ని కూడా రాళ్లతో కొట్టి చంపినారు కదా స్టెఫన్ ఏమైనా పాపం చేసిండు అంటే ఏ పాపం లేదు ఆయన నోటి మాటలే చెప్పిండు కానీ వాళ్ళేం చేసిండ్రు అది వాళ్ళకి అవమానంగా అది వాళ్ళని చూడండి కాబట్టి వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని చెప్పన్ని రాళ్లతో కొట్టి చంపిన్రా లేదా అట్లా ఈ లోకం గురించి దేవుడు చెప్తుండు కాబట్టి కోడి తన పిల్లలను కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకునను కాబట్టి అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొన వలనని ఇంటిని గాని మీరు ఒళ్ళకపోతురి కదా ప్రయాసపడి సమస్త భారము మోసకొంచున్న సమస్త జనులార నా యుద్ధకి రాండి మీకు విశ్రాంతి కలుగు చేసేదను ఇక్కడ చూడు ఈ ప్రవచనం కూడా కోడి ఎట్టగైతే తన పిల్లలను రెక్కల కింద చూడండి అలాగే నేను ఆయన మన ప్రభు ఏం చెప్తుండంటే ఈ లోకానికి ఆయన రెక్కల నీడల కిందకు వస్తేనే నీకు నువ్వు కాపాడబడతావు నువ్వు రక్షింపబడతావు నువ్వు దీవించబడతావు ఆశీర్వదింపబడతావు నీకున్న అనారోగ్యానికి స్వస్థత నీ జీవితంలో సమాధానం లేకపోతే నీకు సమాధానం వస్తుంది ఆయన యుద్ధకు వస్తేనే అంటే ఆయన రెక్కల నీడలోకి రావాలా కాబట్టి మన ప్రభు ప్రయాసము మన పట్ల అదే ఆయన రెక్కల నీడలోకి మనం రావాలని కానీ ఈ లోకం ఏం చేస్తుంది ఆయన మాట వినుట లేదు కదా కోడి పిల్ల ఉంది చూడండి ఒక కోడి ఉంది దాని పిల్లలు ఉన్నప్పుడు అవి చిన్న పిల్లలు అవి ఎప్పుడైతే తల్లి చుట్టూ తల్లి దగ్గర ఉంటే ఈ గద్దలు కానీ ఆ బిడ్డలను చూస్తాం కదా మనం జనరల్ గా కోడి గురించి చూస్తే కోడి తన పిల్లలను ఎట్లయితే తన దగ్గర ఉంటుందో ఏ బిడ్డకి ఏ ఆటంకం వచ్చినా ఆ బిడ్డ పట్ల ఏమి దాని ఆ బిడ్డలకి అండగా వాటి ముందు నిలబడి పోరాడేది కోడే కదా తన బిడ్డల కొరకు అంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గర అంటే కోడి మన యేసు ఆ పిల్లల మనం కాబట్టి ఆయన దగ్గర ఉంటే ఎన్ని గద్దలు వచ్చినా నిన్ను తీసుకెళ్ళలేవు కదా ఆయన దగ్గర ఉంటే అదే కోడి ఆ పిల్ల తన తల్లికి దూరమయ్యి అది ఎప్పుడైతే ఒంటరిగా ఉంటే గద్దలొచ్చి ఎత్తుకుపోతాయా లేదా కాబట్టి ఏసుప్రభు రెక్కల నీడలోనే ఉంటేనే మనం కాపాడబడతాము రక్షింపబడతాము మనకున్న ప్రతి సమస్యల నుంచి ప్రతి బంధకాల నుంచి అది ఏదైనా ఈ లోకంలో అది విడుదల వచ్చేది కాబట్టి దేవుడేమో నా యొద్కి రాండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా దగ్గరికి వస్తే మీకు నిత్య జీవం ఇస్తానంటే కానీ ఈ లోకం ఏం చేస్తుంది ఆయన దగ్గరికి రావట్లేదు అంటే ఆయన మాట వినట్లేదు ఆయన బిడ్డలను ఎవరైతే రాలతో కొట్టడము కదా అట్లా చేస్తుంది కాబట్టి ఈ ప్రవచనం దేవుడు చెప్తుండడు ఈ యొక్క ప్రవచనంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కోడి కింద ఆ కోడి పిల్లలు ఉంటాయో చూడండి చలికైనా ఎండకైనా చీకటికైనా ఏదైనా ఆ రెక్కల నీడలు కోడి పిల్లలుంటే క్షేమము సురక్షితం అంతే కాబట్టి దానికి చలిని ఎండని అవన్నీ ఎవరు భరిస్తున్నట్టు కోడే భరిస్తుంది కానీ బిడ్డలకి మంచిగా ఉందా లేదా కాబట్టి యేసు ప్రభు రెక్కల నీడలో ఉంటేనే మనకి ఏదైనా కానీ ఆ రెక్కల నీడలో నుంచి నువ్వు వెళ్ళిపోతే నీ జీవితము ఆ గద్దలాగా వచ్చి మింగుతాయి కాబట్టి ఇక్కడ చూడండి ఎందుకు ఈ ప్రవచనం చెప్తుందంటే యోహోను సువార్థ పదో అధ్యాయము పదో వచనంలో ఇదే ఉంది కదా దొంగ దొంగతనమును అత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు కదా కోడి పిల్లలను గద్ద ఎందుకు వస్తాడు గద్ద వస్తుంది కోడి పిల్లలు ఉంటే తల్లి దగ్గర ఉన్నంతసేపు తల్లి పోరాడుతుంది అన్నిటి మీద ఏదైనా రాని గద్ద రాని ఏ పామైనా రాని ఈ తల్లి పోరాడుతుంది ఎప్పుడైతే ఆ కోడి పిల్ల నుంచే ఆ కోడి నుంచి పిల్ల దూరం అయిపోతే గద్దలు వచ్చి కదా కాబట్టి దొంగలాగా ఎందుకు వస్తుంది గద్ద అంటే ఆ బిడ్డని తీసుకెళ్ళి మంచిగా పెంచాలా మంచిగా దానికి అన్ని ఇవ్వాలని వస్తుందా కాదు కదా దాన్ని తీసుకెళ్తుంది తర్వాత దాన్ని ఏం చేస్తుంది చంపేస్తుంది విచక్షణ రహితంగా తింటది దాని కదా కాబట్టి ఈ రోజు నువ్వు ప్రభు అనే రెక్కల నీడలో ఒక కోడి పిల్లలాగా ఉన్నావనుకో ఎన్ని గద్దలు వచ్చినా దొంగలు వచ్చినా కదా గద్ద కూడా దొంగలాగా పొంచి ఉంటది ఎప్పుడెప్పుడు ఆ కోడి దాని నుంచి దూరంగా ఉంటాయా పట్టుకొని పోదామని కదా ఈ రోజు కూడా నిన్ను గద్దలాగా సైతాన్ని పట్టుకొని పోయిండనుకో నీ పరిస్థితి ఏమైపోతుంది కాబట్టి ఈ దినం అనేకులు ఈ గద్దలకు జిక్కిండ్రా ఎందుకంటే తల్లి దగ్గర నుంచి దూరం అయిపోయిండ్రు అంటే యేసు ప్రభు నుంచి ఆ జీవం వల్ల నుంచి దూరం అయిపోతే నీ జీవితంలో సమాధానం ఎక్కడుంటుంది నీ జీవితంలో శాంతి ఎక్కడుంటది నీకు ఆనందం ఎక్కడుంటుంది నీకు దీవనలు ఎక్కడుంటాయి నీకు ఆశీర్వాదం ఎక్కడుంటుంది ఈ దినం నీకు అనారోగ్యం అన్ని నీకు పోయినాయి నువ్వు ఆ కోడి నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయినావు అంటే నోళ్ళ నుంచి పక్కకి కాబట్టి ఈ దొంగలకి గద్దలకి రాబందులకి కదా నువ్వు దొరికినావు కాబట్టి ఈ ఈ దినం నీ భవిష్యత్తు ఎట్లా ఉంది కానీ గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో చెప్తున్నాను కదా నా యుద్ధకి రాండి మీకు విశ్రాంతిని ఇస్తానంటుడు నా రెక్కల నీడలోకి రాండి మీకు ఏ అపాయం ఉండదు అంటున్నాడు దేవుడు కదా కానీ ఎరుశలేమా ఎరుశలేమా నా రెక్కల కిందకి రమ్మంటుండు ఈ లోకాన్ని కానీ లోకం వస్తుందా ఆయన దగ్గరికి వస్తేనే నీకు ఏదైనా కానీ దేవుణ్ణి విడిచి నువ్వు ఏ ప్రయాసంతోను పోయినావో నీ జీవితం ఏమీ ఉండదు కాబట్టి మన దేవుడి దగ్గర ఉంటేనే మనకి జీవము సమృద్ధి కదా యహోవా నా కాపరి నాకు లేమీ లేదంటే ఏమీ ఉండదు నీకు అప్పులున్నా కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఏసుప్రభు నీ హృదయంలో ఉంటే ఆయన ఉంటే నీకు సంతోషము సమాధానము అన్ని యేసు ఉంటాయి కదా ప్రేమ ఉండాలన్నా యేసు కలిగిన మనసు నీకు ఉంటేనే నీలో ప్రేమ ఉంటుంది కదా ఏది నీకు ఉండాలన్నా యేసు నీలో ఉండాలా కాబట్టి నువ్వు ఉండాలంటే నువ్వు ఎవరి కింద ఆయన రెక్కల నీడలో ఉండాలా కోడి పిల్లలు ఎప్పుడైతే కోడి దగ్గర ఉంటేనే అవి కాపాడబడతాయి రక్షింపబడతాయి లేదనుకో గద్దలు ఏదో ఒకటి వచ్చి వాటిని తీసుకెళ్తాయి వాటితో ఫైట్ చేయడానికి కోడి పిల్లలకి ఏం శక్తి ఉంది ఏ శక్తి లేదు శక్తి గల్లా తండ్రిని అంటే ఇప్పుడు ఈ కోడి పిల్లలకి శక్తి ఏమీ లేదు శక్తి గల్లా తన తల్లి ఆ కోడిని విడిచిపెట్టి వెళితే ఇవి ఏం చేయగలవు కాబట్టి సంపూర్ణంగా వాటికి ఇంకా బలావుక తప్పుతున్నాయి కాబట్టి మన పక్షముగా దేవుడు ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు కదా యహో మన పక్షమున మనకు విరోధి ఎవడు కాబట్టి నీ పక్షమున దేవుడు ఉంటే నీకు భయమేంది ఎవరు వచ్చినా కానీ కాబట్టి ఆయన నీ పక్షంగా ఉండాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలా దేవుడి దగ్గర ఉండాలా కాబట్టి దేవుడు మనకి ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఇక్కడ చూస్తే ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం లేముందంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు ఈ దొంగలు కూడా ఏం పని వాళ్ళ పని ఈ దొంగలు ఇప్పుడు ఈ అపవాది గర్జించు సింహం ఎవరిని మింగుదమా అంటే ఎవరిని మింగుతుడాడు ఆ కోడి పిల్లలే ఉన్నాయనుకో ఆ గద్దే అనుకో సైతాన్ అనుకో ఆ కోడి తన రెక్కల కింద ఉన్నంత కాలము ఆ బిడ్డలను గద్ద వచ్చి మింగగలుగుతుందా ఎందుకు మింగలేదంటే తన తల్లి పోరాడుతుందా లేదా ఆ గద్దలతోటి అప్పుడు అది ఎట్లా మింగగలదు అదే కోడి నుంచి ఆ పిల్ల దూరం అయిపోయిందంటే గద్ద వచ్చి మింగగలదా లేదా ఈ రోజు నువ్వు ఏసు ప్రభు నీడలో ఉంటేనే నీకు రక్షణ ఏసు ప్రభు నీడలోనే ఉంటేనే నీకు లేదనుకో ఇది మింగుదామని కాచుకున్నారు దొంగలు వీళ్ళంతా ఏం చేస్తారు నిన్ను నా చేస్తారు కాబట్టి సైతా వాడు గర్జించు సింహము వలే ఎవరిని మింగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు వడి పని అదే ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నేడలో నుంచి ఆయన సన్నిధి నుంచి ఆయనకి నువ్వు దూరం అయినావనుకో నీ పరిస్థితి నాశనమే అయిపోతుంది ఎందుకంటే వాడు నిన్న ఏం చేస్తాడు దొంగ దొంగతనముకు హత్యకు నాశనము వీడు మింగితే ఏమైపోతావు వాడు మింగితే నువ్వేమైపోతావు ఆ గద్ద ఆ కోడి తీసుకెళ్లి తింటే ఆ కోడి పిల్ల ఏమైపోతుంది దేవుడు చెప్తుండు ఇంతకాలమన్నా నా నుంచి దూరం అయిపోయినారు తొలగిపోయినారు ఎక్కడెక్కడో ప్రయాసపడిపోయినారు మీకు అన్ని ఆటంకాలే మీ శక్తి జాలదు కదా కోడిపిల్లకి ఏ శక్తి ఉంది ఆ గదతో పోరాడడానికి ఈరోజు నీకు నాకు ఏం శక్తి ఉంది యేసు సహాయం లేకపోతే నువ్వు నేను ఏ పార్టీ వాళ్ళం కదా అంత బలమైన వాటితో మనం పోరాడాలంటే బలమైన మన దేవుడు శక్తి ఉంటేనే పోరాడగలం కదా కాబట్టి మనం ఏ పార్టీ వాళ్ళం అంటే మనలో ఏ శక్తి లేదు అదే మన ప్రభు నీడలో ఉంటే ఆయన శక్తి మనకు ఉంటుంది అప్పుడే ఎన్ని గర్జించ సింహాలు రాని ఎన్ని దొంగలు రాని కాబట్టి దేవుడు ఒకటే చెప్తుండు ఆయన తన రెక్కల నీడలోకి రావాలా మనం అప్పుడే మనం కాపాడబడతాం కాబట్టి నిబ్బరమైన బుద్ధి గల వారై మెలుకుగా ఉండాలా ఉండాలంటే నువ్వు అలర్ట్గా ఉండాలా అన్ని విషయాల్లో అలర్ట్గా ఉండాలా ఎక్కడా తప్పిపోకుండా నువ్వు అలర్ట్గా ఉండాలా ఈ లోకంలో మనకు తెలియకుండా ఒక్కోసారి మన మాటల్లో కూడా మనం పాపం చేస్తుంటాం ఒక్కోసారి మన ఆలోచనలు కూడా సైతాను బలంగా వాడుకొని మనల్ని నడిపిస్తుంటాడు కాబట్టి ఈ అన్నిట్లో మెలుకుగా ఉండాలంటే దేవునిలో నువ్వు మెలుకుగా ఉండాలా ప్రతి దినం ఆయన దగ్గర కూర్చోవాలా ఆయనతో మాట్లాడాలా అంటే ప్రార్థన చేయాలా ఈ దినమంతా ఈ దొంగల నుంచి ఈ సైతాను గర్జించే సింహాల నుంచి వాటి నుంచి నువ్వు సహాయం కోరుకోవాలా ఆయన దగ్గర నువ్వు అడుగుతుంటేనే నువ్వు మెలుకుగా ఉంటే దేవుని వాక్యమే చూపిస్తుంది నీకు మార్గము త్రోవా ఎట్లా నడుచుకోవాలా ఎట్లా పోవాలా సమస్య నుంచి ఎట్లా బయటపడాలా ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలా ఆ సైతాన్తో పీడింపబడ్డ వాళ్ళకి ఎట్లా విడుదల ఇవ్వాలా నువ్వు శ్రమంలో ఉంటే ఆ శ్రమల నుంచి నువ్వు ఎట్లా బయటపడాలా కదా సేవలో వెళ్ళాలంటే నువ్వు ఎట్లా సేవ చేయాలా వాక్యాన్ని ఎట్లా ప్రకటించాలా వాళ్ళ హృదయాలు ఎట్లా నువ్వు నీ తట్టు తిప్పుకోవాలా ఇవన్నీ ఎప్పుడైతే క్రీస్తు కలిగిన మనసు క్రీస్తు కలిగిన ప్రేమ ఆయన ఆత్మ ఉంటేనే ఇవన్నీ సాధ్యం ఆయన ఆత్మ నీ మీదకి రావాలంటే నువ్వు ఎట్లా ఉండాలా ఆయన దగ్గర ఉంటేనే ఆయన ఆత్మ నీ దగ్గరికి వస్తుంది కాబట్టి మనకి ఎందుకు దేవుడి మాటలు చెప్తుందంటే సైతాను బహు విజృంభంగానే ప్రవర్తిస్తున్నాడు కదా అందరినీ మింగాలని కదా కాబట్టే వాడు ఎట్లా కొట్టాలో అట్లా ఈ లోకాన్ని అంతా కొడుతున్నాడు కాబట్టి మనము మాత్రము మెలుకువగా ఉండాలని చెప్తుడు దేవుడు కాబట్టి అందుకే మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాల నాకైతే రెండు రోజుల నేను సేవకి వస్తుంటే దేవుడు అదే చెప్పాడు ముందు ముందు భయంకరంగా చీకటి శక్తులతో పోరాడేటప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అదే నాకు ఇచ్చిన తలంపు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తి నీకుంటుంది అంత ఎంత ప్రార్థనలో నువ్వు అంతగా నిన్నవాడు ఎందుకు యేసు ప్రాభు కూడా ఈ లోకంలో ఎక్కువగా ప్రార్థనలో గడిపిండంటే ప్రార్థనలో ఉండకపోతే ఎక్కడ ఒక చోట మనం పడిపోతాం చూడండి ఎందుకు ప్రార్థనలో ఉండాలంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థించినా ప్రతిసారి ఆయన ఆత్మ నీ మీదకి వస్తుంది కదా ఆయన ఆత్మ నీ మీదకి వస్తే ఆయన సహాయం నువ్వు తీసుకుంటే ఇంకా నువ్వు ముందుకు వెళ్ళిపోగలుగుతాం మనం ప్రార్థనలు లేకపోతే మనం బలహీనమైపోతాం కాబట్టే మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలా ఈ అంత్య దినాల్లో ఈ కాలాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి ఎంత ప్రార్థన చేయాలా అంతగా కూడా వాక్యాలకు ధ్యానించాలా ఎందుకంటే మనం వెళ్తుంది సత్యంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకమంతా మోసపరిచే కాలంలో భ్రమపరుస్తున్నారు కాబట్టి ఆ మోసపరిచే వాళ్ళు భ్రమపరిచే వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా నువ్వు సమాధానం ఇవ్వాలా అప్పుడు నువ్వు మెలుకుగా ఉండడం నువ్వు వాక్యం కూడా మంచిగా శ్రద్ధగా ప్రతి ప్రవచనాలను అర్థం చేసుకొని వాటిని విశదీకరించుకొని వాటిని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెబితేనే అప్పుడు వాళ్ళలో కాఠిన్యం పోతుంది కాబట్టి ఇవన్నీ చేయాలంటే అందుకే నిబ్బ్రమైన బుద్ధి కలగాల బుద్ధికి ఏం నిబ్బరమైన బుద్ధి ఉంటేనే బుద్ధి ఏం చేస్తుంది రకరకాలుగా దిప్పిస్తుంది కదా మన మైండ్ ఒక ఆలోచనలు ఎక్కడ ఉంటాయి పో ఒక ఆలోచిస్తే దానికి పది రకాల ఆలోచనలు అందుకే నిబ్బరమైన బుద్ధి అంటే మన మన ఆలోచనలు స్థిరంగా ఉండాల స్థిరంగా లేకపోతేనే పడిపోతాం బలహీనం ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆలోచిస్తాము ఇంకోటి ఆలోచిస్తాము ఎందుకు దేవుడు ఈ మాట చెప్పిండంటే నీ ఆలోచనలు స్థిరంగా లేకపోతే నువ్వు విశ్వాసం ఎట్లా కనపరుస్తావు నాకు నా పట్ల నువ్వు ఎట్లా విధేయత చూపిస్తావు కదా కాబట్టే నీ ఆలోచనలను స్థిరపరుచుకోవాలా మనం అంటే మన మైండ్ని మన తలంపులను మన ఆధీనంలో తెచ్చుకోవాలా అదే దేవుడు చెప్తుంది అది తెచ్చుకోకపోతే చాలా కష్టం ఎందుకంటే మన ఆలోచనలు ఒకసారి సమస్యలను చూసి శ్రమలను చూసి రకరకాలుగా ప్రలోభెడతాది ఈ మైండ్ తలంపులు కానీ ఎప్పుడైతే మనకి స్వస్థ బుద్ధి అంటే యసుప్రభు నీ మైండ్ ని నీ ఆలోచనలను స్వస్థపరిస్తే అప్పుడు నువ్వు స్థిరంగా ఉండగలుగుతాం కాబట్టి మెలుకుగా ఉండి మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా వాక్యాలు ధ్యానించాలా ఈ రెండు చేస్తే నువ్వు పడిపోవు నిన్ను ఏ గర్జించ సింహాలు వచ్చి కూడా మింగలేవు ఏ దొంగ వచ్చి కూడా నీ ఆత్మీయతను దోచుకోలేడు కదా కాబట్టి చూడండి ఏ సుప్రభు ఈ లోకానికి ఇప్పుడు కూడా ఒకటే చెప్తుండు నా రెక్కల నీడలకు వస్తేనే కదా మీరేమో నా మాట వినటలేదు కాబట్టే కదా దొంగలకి ఇట్లా గర్జించే సింహాలకు దొరికితే ఈ రోజు నీ జీవితం ఎంత చీకటైపోయింది కదా నేను వెలుగుని కదా నేను జీవం ఇచ్చేవాడిని నా జీవంను నువ్వు పొందుకోవట్లేదు నా వెలుగు నువ్వు నువ్వు ఇంకా అంధకారంలోనే జీవిస్తుంటేవే అంధకారమైన జీవితం ఎంత భయంకరంగా ఉంటది ఈ హైదరాబాద్ మొత్తం ఒక నెల రోజులు కరెంటు లేదనుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది చీకటి జీవితము నేను వచ్చి మీకు వెలుగుని ఇస్తానంటుంటే నా యొద్గా మీరు రాండి అంటున్నాడు దేవుడు నా దగ్గరకు వస్తేనే మీకు స్వస్థత నా దగ్గరకు వస్తేనే మీకు సమాధానము నా దగ్గరకు వస్తేనే మీకు ఆనందము సంతోషము నెమ్మది నేనుంటేనే మీకు సమస్తము ఆయన లేకుండా ఈ లోకమేమో చీకటి కొరకు ప్రయాస పడుతుంటే చివరికి ఏమైపోతుంది జీవితం కూడా చీకటి లాగానే మిగిలిపోతుంది కదా వెలుగు ఎక్కడవుతుంది చూడండి అందుకే దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే ఆయన యుద్ధకు రావాలా ఆయన యుద్ధకి రావాలంటే నువ్వు సంపూర్ణంగా నువ్వు ఆయనకు సమర్పించుకొని నీ కాబట్టి చూడండి దేవుడు ఏమంటుందంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము మూడో వచ్చినాం కదా ఇప్పుడు చూసినాం కదా కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కాపాడుకుంటే ఏ గద్ద వచ్చి మింగగలదు ఏ దొంగ వచ్చి తన పిల్లని ఎత్తుకోబోగల కోళ్ళు కూడా భయంకరంగా కదా పొడుస్తాయి అది తన ప్రాణం ఉన్నంత వరకు తన శక్తి ఉన్నంత వరకు తన బిడ్డలను మాత్రము కాపాడుకోవడానికి అది పోరాడుతుందా లేదా కదా ఒక కోడికే అంత శక్తి ఉంది లోకంలో ప్రభు మన యేసు రెక్కల నీడలో నువ్వు ఒక బిడ్డవే కదా నువ్వు ఒక తల్లివి ఆయన మనకు తల్లి తండ్రినప్పుడు ఆయన కింద ఉంటే కదా ఆయన కింద ఉంటే ఏమవుతుంది ఈ కీర్తనలో తొంభై ఒకటోగా అధ్యాయము మూడవ వచరంలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కదా ఈ గద్ద ఊరి లేదా ఈ దొంగలు ఏం చేస్తారు ఉరే కదా వాళ్ళు పక్క స్కెచ్ చేసుకుంటారా లేదా ఎప్పుడు వెళ్ళిపోతారా ఏ టైంలో ఉంటారా ఎట్లా ఇంట్లోకి పోవాలా ఎట్లా ఆలోచిస్తారా లేదా గద్ద కూడా ఆకాశంలో పొంచి ఉంటుందా లేదా నిన్ను మానిటరింగ్ చేస్తుంది చూసి చూసి చూసి అమాంతంగా వచ్చి పట్టుకొని కదా కాబట్టి ఆ సైతాన్ని ఒక వేటగాడు వాడు గర్జించ సింహం లాగా మింగుదామని పరిగెత్తుతుండంటే వాడు వేటకు బయలుదేరిండానే కాదా కదా వాడు వేటకు బయలుదేరిండు వాడు నీ పట్లనే నీ పక్కనే పొంచి ఉన్నాడు నువ్వు ఏ చిన్న అవకాశం ఇచ్చినా నిన్ను మింగేస్తాడు నీ జీవితంలోకి వస్తాడు అప్పుడు నీ జీవితం చీకటైపోతుంది కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన ప్రభు కోడి ఎట్లా తన రెక్కల కింద ఉంటే ఆ కోడి తన బిడ్డలను ఎట్లా ఇక్కడ వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును కదా సైతాను మింగుదామని నేను దాచుకోనున్నాడు నీ మీద వాడు ఎన్ని ఊరిలు పెట్టిండో వాడు వేటగాడు వేటగాడు ఏం పనేదింది ఎట్లాగైనా పట్టుకోవాలా కదా వాడు ఎట్లాగైనా పట్టుకోవాలనుకుంటే నువ్వు ఏ మాత్రం మెలుకుగా ఉండపోతే అప్రమత్తంగా లేకపోతే ఏమైపోతుంది బండిని నడుపుతున్నావు మంచిగా చిన్న ఏ మార్పు చేస్తే ఏమైపోతుంది యాక్సిడెంట్ అవుతుందా లేదా ఒక్కోసారి ప్రాణం పోతుంది ఒక్కోసారి ఎంత కదా వీడు కూడా వేటగాడే ఈడు గర్జుంజ సింహంలాగా తిరుగుతుండంటే నువ్వు ఆ మెలుకుగా ఉండకపోతే అప్రమత్తంగా ఉండకపోతే నీ దగ్గరికి వచ్చి నేను పట్టుకుంటాడా లేదా కాబట్టి వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఎప్పుడు నువ్వు యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన రెక్కల నీడల ఉంటేనే నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కదా నాశనకరం అంటే ఈ దొంగ ఇచ్చి చేస్తాడు నిన్ను నాశనం చేస్తాడా లేదా ఈ అపవాది గర్జించ సింహం వల్ల వచ్చి ఏం చేస్తాడు మింగుదంటే నిన్ను భయంకరంగా క్రూరంగా చంపుకొని తింటాడా లేదా ఎందుకు తింటాడంటే భయంకరంగా తింటాడంటే వాడు ఎంత చూడండి విచక్షణ రహితంగా లేదా అందుకే చెప్తున్నా కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా అది ఏమైనా కానీ ఈ లోకంలో అది నీ మీదకి వచ్చేది ఏదైనా కానీ సైతాన్ని ఏ గురి లేసినా వాడు ఎంతగా వేటగాళ్లాగా పరిగెత్తుకుంటా వచ్చినా కానీ కానీ ఆయన ఏమంటుండు నిన్ను విడిపిస్తానంటుండు ఈరోజు నిన్ను రక్షిస్తానంటుండు నిజంగా నీకు నాకు మనకి ఆ నమ్మకం ఉందా యసు ప్రభుయ్ నన్ను విడిపించగలడు యశు ప్రభు నన్ను రక్షించగలడు నేను నమ్మి ఆయన యొద్దకు వచ్చి ఆయన పట్ల విశ్వాసం కనపరిచి నా యొక్క పాపంలను నా నోటితో ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నేను క్షమాపణ అడిగితే ఆయన నన్ను క్షమించే దేవుడు ఆయన కృపణిచ్చే దేవుడు ఆయన రెక్కల నీడలో నన్ను కప్పుకుంటాడు ఇంకా నాకు ఏ అపాయం ఉంటుంది ఇంకా నాకు ఏ నాశనం ఉంటది కదా ఆయన దగ్గరనే జీవం ఉంది ఆ జీవం ఉంటే ఏమవుతుంది మనిషి బ్రతుకుతాడు శరీరం ఉంది కానీ ప్రాణం లేకపోతే జీవం లేకపోతే ఆ శరీరము మృతమా కాదా మట్టిలోకి పోతుందా లేదా కాబట్టి ఆయన యుద్ధకి రాండని ఆయన ఈ లోకాన్ని అడుగుతున్నాడు ఎరుషలేమా ఎరుశలేమా అంటుండు ఆయన కదా ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా ఈ లోకమే యశుప్రభుని తృణీకరిస్తుంది కదా ప్రవక్తలు ఎవరు ఆయన ప్రతిరూపమే ఆయన బిడ్డలే వాళ్ళని యొద్కు వచ్చి ఎందుకు చెప్తున్నారంటే కదా నిన్ను కాపాడడానికి నిన్ను విడిపించడానికి కానీ నువ్వేం చేస్తున్నావు నిన్ను కాపాడేవాడిని నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నారంటే చంపుతున్నారా లేదా రాళ్లతో కొడుతున్నారా లేదా సేవకులను శ్రమంలో పోనిస్తున్నారా లేదా వాళ్ళు ఎందుకు నీ దగ్గరకు వచ్చింద్రంటే నిన్ను కాపాడడానికి నీకున్న బంధకాల నుంచి విడిపించడానికి నిన్ను రక్షించడానికి వస్తుంటే ఈ లోకం ఏం చేస్తుంది ఈ లోకంలో యశుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు మన కొరకు వచ్చిండు మన పాప నిమిత్తం మనల్ని అపరాధములను క్షమించి నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిండు నీకు సమృద్ధిగా ఆయన కృపానికి ఇవ్వడానికి వచ్చిండు కదా నువ్వేం చేసినావు ఈ లోకం ఏం చేసింది ఆయన పాపి అని కదా ఆయనని శిల్వ వేసిందా లేదా ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఈ లోకంలో ఎంతగా తగ్గించుకుంటే ఆయన ఎంతగా నీ దగ్గరకు వచ్చి ఒక ప్రవక్తలాగా వచ్చి నీ దగ్గరికి బోధిస్తే నువ్వేం చేస్తున్నారు ఈ లోకం ఆయనని వేసిందా లేదా ఆయనని శ్రమంలో లేదా ఆయన రక్తాన్ని కార్చేలాగా చేసిందా లేదా కానీ అవన్నీ ఎందుకు దేవుడు చెప్తుండంటే ఆయన ఏమి మన నిమిత్తము పడ్డ ఈ ప్రవక్తలు చంపబడినా రాళ్లతో కొట్టబడినా ఏమి చేసినా ఈ లోకము నశించిపోకుండా ఉండాలనే కదా ఎందుకు ఈ లోకం నశించిపోకుండా ఉండాలని దేవుడికి అంత ఆశ అంటే ఇది ఆయన సృష్టించిన సృష్టి కాబట్టి ఈ లోకంలో ఆయననే కదా ప్రతిదీ సమస్తము ఏర్పరిచింది మనిషిని సృష్టించి మనిషికి జీవనంలో జీవన కదా నాసిక రంధ్రంలో ఆయన జీవం పెట్టింది ఆయననే కదా కాబట్టి ఆయన పెట్టిన దాన్ని ఎవరైనా ఏంది నువ్వు ఒక వ్యాపారం చేసుకుంటే నువ్వు నష్టపోవడానికి చేసుకుంటావా నువ్వు ఒక బిడ్డలు కనుక్కుంటే వాళ్ళని చంపుకోవడానికి చేసుకుంటావా ఎందుకు నువ్వు కదా ఈ లోకానుసారంగా నువ్వు ఆలోచిస్తే నువ్వు ఏది చేసినా అది మంచిగా ఉండాలా నా బిడ్డలు మంచిగా అవ్వాలనే కాబట్టి ఆయన ప్రేమ కూడా ఈ సృష్టి మీద ఉంది కాబట్టి ఈ సృష్టి మంచిగా ఉండాలా నశించి పోకూడదు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చిండు ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి ఆ ప్రేమ ఈ లోకానికి వచ్చింది కానీ ఈ లోకం ఏం చేస్తుంది ఆయన బిడ్డలను హింసిస్తలేదా ఆయన బిడ్డలను రాళ్లతో కొట్టి చంపట్లేదా కానీ ఎందుకు చెప్తుండంటే ఆయన రెక్కల నీడలోకి నువ్వు రావాలా ఆయన రెక్కల నీడలో వస్తే ఎన్ని అపవాదులు వచ్చినా ఎన్ని దొంగలు వచ్చినా వేటగాడి ఎంత నీ మీద ఉరి ఉరి ఎందుకు పెడతారు చెప్పండి నిన్ను పట్టుకోవడానికి పెడతారు పట్టుకున్నాక నిన్ను ఏం చేస్తారు కదా ఒక వేటగాడు ఉన్నాడు ఒక జంతువుని వేటాడుతున్నాడు ఆ జంతువుని వేటాడుతుంది ఆ జంతువుని తెచ్చి మంచిగా పెంచుకోవడానికి ఆ వాడు వేటాడేది కాదు కదా ఆ జంతువుని ఆ ఉరి పెట్టి పట్టుకొని దాన్ని సంహరించుకొని వాడు కడుపు నింపుకుంటాడా లేదా అది కదా కాబట్టి సైతాను కూడా నీ మీద ఉరిలు పెడుతుంటే యేసుప్రభు ఆ ఉరిలో నుండి నిన్ను విడిపించడానికి నీకు ఏది జరగకుండా నిన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చిండు ఆయన కాబట్టి ఆయన యొద్ధకు వస్తేనే మన జీవితాల్లో సమాధానము ఆయన యుద్ధకు వస్తేనే నీ పాపాలకు క్షమాపణ ఆయన యుద్ధకు వస్తేనే నీకున్న అనారోగ్యానికి స్వస్థత ఆయన యుద్ధకు వస్తేనే నీకున్న బాధల నుంచి విడుదల ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే నీ జీవితమే చీకటి ఈ లోకమే చీకటి అయితే ఆయన వెలుగుకమ్మంటే వెలుగైంది కదా ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వస్తేనే నిన్ను వెలుగుగమ్మని ఆయన చెబితే నీ జీవితము కూడా వెలుగులాగా అయిపోతుంది కాబట్టి నిజంగా ఈ లోకము ఆయన దగ్గరికి వస్తుందా కాబట్టి చూడండి కాబట్టి దేవుడు ఒకటే చెప్తుండు మహోన్నతుని చాటున నివసించు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు కీర్తనలు తొంభై ఒకటో అద్యం కదా మన దేవుడే మహోన్నతుడు ఆయన చాటున నువ్వు నివసించాలా అంటే కోడి ఎప్పుడైతే తన బిడ్డలను రెక్కల కింద కప్పుకుంటే ఆ బిడ్డలు ఏమైపోయి దాని చాటున దాంకున్నప్పుడు వాటికి క్షేమంగా ఉన్నాయా లేదా ఈ రోజు యేసు ప్రభు రెక్కల నీడలను ఉంటేనే నీకు ప్రొటెక్షన్ నీ దానం నిన్ను కాపాడదు నీ భార్యా బిడ్డలు కూడా నిన్ను కాపాడరు నీ సమస్యలు నిన్ను చెయ్యి విడిచేస్తారు చూడండి నీ భార్యా బిడ్డలు కానీ ఎవ్వరు నిన్ను కాపాడరు కాబట్టి నీ భార్యలు కానీ నీ బిడ్డలు కానీ నీ ఉద్యోగం కానీ నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవ్వరు నిన్ను కాపాడలేరు ఏది ఈరోజు నీకున్న ఆస్తి కూడా నిన్ను కాపాడలేదు ఏవి నిన్ను ప్రొటెక్షన్ చేయలేదు ఒక్క ఏసు ప్రభు రెక్కల నీడల ఉంటేనే కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఎందుకంటే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడని నేను యహోబాను గురించి చెప్పుచున్నాను జీవం దేవుడి గురించి చెప్తున్నాను ఆయనే నాకు ఆశ్రయము కోడి కోడే ఆశ్రయము ఎప్పుడైతే ఆ కోడి నుంచి ఆ పిల్లలు పక్కకు వెళ్ళిపోతే గద్దలు వచ్చి మింగుతాయి కదా ఈ రోజు నీకు ఆశ్రయము ఏసు ప్రభువే ఆయననే నీకు ఆశ్రయము ఆశ్రయం కాదని లోక ఆశ్రయం కోసం వెళ్ళినావా ఈ దినం నీ బతుకు ఇంకా చీకటిపాలే ఎందుకంటే వాడు ఏం చేస్తుండు వెతుకుతూ ఉన్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు వాడికి దొరికిపోతున్నావు కోడి ఎప్పుడైతే గద్ద వస్తే ఆ కోడి ఏం పోరాడగలదు ఆ గద్దతోటి కాబట్టి వాడికి బల అవుతుందా లేదా ఎందుకంటే శక్తి తన తల్లిని ఆ కోడిని విడిచిపెట్టి వచ్చింది ఈ రోజు నువ్వు యేసూ ప్రభు నుంచి ఆయన వాక్యం నుంచి నువ్వు పక్కకు వెళ్ళిపోతే నీలో శక్తి లేదు కాబట్టే ఈ జీవితం ఎట్లా అయిపోయింది ఈరోజు సమాధానం లేని జీవితం అయిపోయింది నీ జీవితం సంతోషం లేని జీవితం అయిపోయింది నీకు ఆనందం లేదు అన్ని ఉన్నాయి సమృద్ధిగా ఆస్తు భార్య ఉంది పిల్లలు ఉన్నారు అన్ని ఉన్నాయి నీ మనసుకి హృదయానికి సంతోషము సమాధానం లేదు ఎందుకంటే నీ జీవితంలో ఏసు ప్రభు లేకపోతే నీ జీవితం అంతే ఏవి నిన్ను ఆనందపరచలేవు ఏవి నిన్ను తృప్తి పరచలేవు ఒక ఏసు ప్రభువే కాబట్టి ఆయననే నాకు ఆశ్రయము నా కోట చూడండి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దేశం గురించి మనం చూసినాం కదా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ ఆ రాజధానికి వచ్చినప్పుడు ఏమైంది అక్కడ బలగాలు ఉంటుంది బాగా ఎందుకంటే రాజధాని నగరం అంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఎక్కువ వ్యవస్థ ఉంటుంది అక్కడికి వెళ్తే మనల్ని మనకు ప్రొటెక్షన్ అవుతామని వచ్చిండ్రు కదా ఒక రాజు ఉన్నాడు రాజు కోటలో ఉంటే భద్రత ఉంటుందా లేదా కాబట్టి యేసు కోట ఆయన కోటలను ఉంటే అంటే ఆయన రెక్కల నీడలో ఆయన రెక్కలే ఒక కోట ఆ కోటలను ఉంటే ఇక నీకు భయమేంది ఈ లోకంలో కాబట్టి ఆయన ఏం చెబుతుడు నా కోట ఆయననే కదా ఆయనను ఎప్పుడైతే ఆశ్రయిస్తావో కదా ఎప్పుడైతే యశుప్రభు పట్ల నువ్వు నమ్మకం పెడతావో ఆ జీవం గల పట్ల నమ్మకం కనబరుస్తావో విశ్వాసం కనబరుస్తావో అప్పుడు వస్తావు కదా ఆయన దగ్గరికి కదా ఆయన దగ్గరికి వస్తే ఏముంటుంది నేను విస్త్రాంది కదా కాబట్టి నేను నా దేవుడని నేను యోహోవాని గురించి చెప్పుచున్నాను వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించను ఈ రోజు నీ జీవితము పడిపోయిందా సైతాన్ చేతిలో చిక్కిందా అనారోగ్యంతో ఉందా నీ జీవితం ఈ రోజు ఎట్లయినా ఉండని ఏ సమస్య అయినా కానీ ఈ రోజు నీకు భారం ఉందనుకో నువ్వు ఏసు ప్రభుని ఆశ్రయిస్తే యేసూ ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు క్షమాపణ అడిగితే ఆయన దగ్గర వచ్చి నీ పెడితే నిన్ను విడిపిస్తాడు నువ్వు నిజంగా అంత విశ్వాసంతో నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అర్పించుకుంటే ఈ రోజు మనల్ని విడిపించడానికి ఆయన కృప ఆయన ఎప్పుడైనా విడిపిస్తాడు కానీ ఈ లోకమే ఆయన దగ్గరికి రాదు ఎందుకంటే ఈ లోకం అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే ఏంది ఆకర్షింపబడుతుంది కదా కాబట్టి అట్లా ఆకర్షింపబడి ఏమైపోతాయి మోసపోతాయా లేదా కాబట్టి ఈ లోకమంతా ఆకర్షించుకుంటుంది పాపమే కదా లోకమంతా కాబట్టి పాపం ఎప్పుడు మనల్ని గుంజాలనే చూస్తుంది కాబట్టి దేవుడు ఒకటే చెప్తుడు ఈరోజు నువ్వు ఆయన దగ్గరకు వస్తే నిన్ను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు కదస్ ఇప్పుడు నీకు అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావు ఆ అనారోగ్యం నీకు విడుదల రాకపోతే నువ్వు రక్షింపబడ్డం అంటే లేదా ఎప్పుడైతే ఆ అనారోగ్యం నుంచి నీకు విడుదల ఆ జబ్బు నీకు నయమైందనుకో నీ ప్రాణానికి ముప్పు లేదు కదా కాబట్టి నిన్ను విడిపిస్తాను అంటుండే దేవుడు కాబట్టే నిన్ను నేను రక్షించుకుంటాను అంటుండు ఆయన రక్షించుకోవడానికి ఆయన కాపాడుకోవడానికే ఆయన మొదటి నింది మన పట్ల ప్రయాసపడుతుండు ఆది నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం ఈ గడియ ఈ నిమిషం వరకే ఆయన విడిపించాలని ఆయన రక్షించాలని ప్రయాసపడుతున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ దేవుడు కదా కదా ఆయన ప్రేమ దేవుడు కాబట్టే మనల్ని మన పట్ల ప్రేమ కలిగి ఉన్న ఆయనే కాబట్టి ఈ లోకానికి వచ్చిండు కాబట్టి ఆయన తన రెక్కలతో కీర్తనలు తొంభై ఒకటో అధ్యయం నాలుగో వచ్చినము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును చూసినాము కదా కోడి తన పిల్లలను రెక్కలతో కప్పితే ఏ గద్ద వచ్చి మింగలేదు కదా ఏ దొంగ వచ్చి కోడి పిల్లలను ఎక్కడెత్తుకొని పోతాడు బిడ్డలన్నా రెక్కల నీడలో మంచిగా నిద్రపోతాయి కానీ కోడి నిద్రపోదు కదా ఎందుకంటే ఎటు నుంచి ఏ ప్రమాదం ఉందని అది ఎంత అలర్ట్ గా ఉంటది కోడి తన బిడ్డల గురించి నీ గురించి యేసు అలర్ట్ గా ఉంటే వచ్చి ఆయన రెక్కల కింద పనుకోవడానికి కూడా నీకు ప్రయాసపడాల్సి వస్తుంది కదా నువ్వు వచ్చి ఏం ప్రయాస పడుతున్నావు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకొని నీ నోటితో నీ పాపాలు ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుకోవడానికి నీకు ఎంత ప్రయాసమో చెప్పండి ఈ లోకానికి కానీ నిజంగా ఆయన ఎద్దకు వస్తున్నారా నిజంగా ఆ ప్రయాస పడుతున్నారా ఎక్కడెక్కడెక్కడెక్కడో పరిగెత్తితే నీకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది నీకు సమాధానం ఈ పన్నెండేళ్ల స్త్రీ ఎంత ప్రయాస తనకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంది లోకమంతా తిరిగింది సమాధానం వచ్చిందా ఎప్పుడైతే యేసు దగ్గర వచ్చినప్పుడు సమాధానం రాలేదా స్వస్థత రాలేదా అంటే విడుదల రాలేదా ఈ రోజు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తేనే ఈ లోకానికి విడుదల ఆయన దగ్గరకు వస్తేనే మీకు రక్షణ లేకపోతే ఈ యొక్క లోకమున్న తెగులన్నీ మన మీద వచ్చి పడతాయి ఈ యొక్క కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు కాబట్టి కోడి పిల్లలు ఎప్పుడైతే తన తల్లి రెక్కల నీడలో ఉంటాయో తన తల్లి నడిచిన మార్గంలో పిల్లలు కూడా తన పక్కన పోతుంటేనే ఏ గద్ద వచ్చి మింగలేదు ఎవడు వచ్చి దాన్ని పట్టుకోలేవు ఈ రోజు ఏసు ప్రభు దగ్గర వచ్చి రెక్కల నీడలో నువ్వు ఉండి ఆయన నడిచిన మార్గములో నువ్వు నడిస్తేనే నీ జీవితానికి విడుదల నీకు రక్షణ లేదంటే వేటగాడి ఊరిలో వాడు ఏం చేస్తుండు గర్జించ సింహం వలే మింగడు ఉన్నాడు ఈ రోజు నిన్ను కూడా మింగపోతుడు నువ్వు ఇప్పుడైనా మనం ఏం చేయాలా ఆయన రెక్కల నీడలో ఉండి కోడిపోతుంటే తన పిల్లలంతీ దాన్ని పక్కన నడుచుకుంటా పోతాయి కాబట్టి ఈ రోజు ఏసు ప్రభు పక్కన మనం నడుచుకోపోవాలంటే ఆయన ఆజ్ఞల మార్గమున నడుచుకుంటా పోతేనే మనకి ప్రొటెక్షన్ ఎందుకంటే ఆయన మార్గంలో నడుచుకోకుండా పోతే ఏమొస్తుంది పాపం వస్తే చీకటికి సాదృశ్యం కదా అంటే నువ్వు వెలుగు నుంచి నీ జీవితం ఏమైపోయింది చీకటి అయిపోయింది చీకటి నుండి వెలుగుగా మారి మళ్ళీ వెలుగు నుంచి చీకటి అయిందంటే అది భయంకరంగా ఉంటుంది కదా చీకటిలో ఉన్నవాడు ఆ చీకటికి అలవాటు పడ్డాడు ఎందుకంటే వెలుగే తెలియదు వాడికి అంటే ఏ సుప్రభుయే తెలియదు వాడికి కాబట్టి చీకటికి అలవాటు పడ్డాడు ఎప్పుడైతే చీకటి నుండి వెలుగుకి వచ్చిననుకో ఆ జీవితం ఎంత బాగుంటుంది ఆ రుచి చూసినాడు మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతే వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది కదా కాబట్టి ఈ రోజు నువ్వు చీకటి నుండి వెలుగుగా వచ్చి మళ్ళీ వెలుగు నుంచి చీకటికి నీ బతుకు ఇంకా ఎట్లా ఉంటది భయంకరంగా ఉంటది అట్లా పోకుండా ఉండాలంటే ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకోవాలా ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞల మనం నడుచుకోవాలా ఆయన పట్ల విధేయత కలిగి కాబట్టి రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను కదా కోడి తన రెక్కల కింద బిడ్డలు ఉంటే వాటికి చీకటే ఉన్నా కానీ వాటికి ఏం భయం ఉంటుందండి ఇప్పుడు కోడి పిల్లలు ఉన్నాయి తన రెక్కల కింద ఉంటే చీకటే కదా కదా రెక్కలో నీడలో చీకటికి ఉంటే భయం ఉంటుంది కానీ ఆ బిడ్డలకి ఏం భయం ఉంటుంది ఇక్కడ కూడా అదే చదువుతుంది రాత్రి వేళ కలిగే భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చూడండి అవి ఎప్పుడైతే కోడి తన పిల్లలు రెక్కల కింద ఉంటుందో చీకటిగా ఉన్నా కానీ కోడి పిల్లలు భయపడడం ఎందుకు భయపడవో తెలుసా నేను ఎవరి కింద ఉన్నాను నా తల్లి కింద ఉన్నాను నన్ను కాపాడుతుంది ఎవరు నా తల్లి కాబట్టి నా తల్లి నన్ను కాపాడుకుంటది నన్ను ఎవ్వరి చేతిలో మింగనీయకుండా కాపాడుతుంది కాబట్టి నేను మంచిగా నిద్రపోవచ్చు నిద్రపోతుంది అదే పగటి వేళ ఏమొస్తాయి చెప్పండి ఆ ఎగురు పగటి వేళ గద్దలు కదా పగటిపోట కోడి పిల్లలకి అక్కడ కూడా ప్రమాదమే కదా పగటిపోల గద్దలో చేంజ్ చేస్తాయి మింగుతాయి కాబట్టి అలాంటి బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను చీకటిలో వచ్చే రకరకాల పాములు కానీ కోడి పిల్లలు పాములు రావ నైట్ పూట అయితే కదా ఎందుకు కోడితో ఉదాహరణగా పోల్చి మీకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని కాబట్టి చీకటిలో సంచరించే పాములు వచ్చినా ఏ తేళ్ళు వచ్చినా ఏం కోడి అలర్ట్ గా ఉంటే ఆ పాము వచ్చినా ఆ తేలు వచ్చినా ముందు గరిచేది ఎవరిని చెప్పండి కోడిని గరుస్తాయి కోడి చచ్చిన తర్వాతనే బిడ్డల దగ్గరికి ఈరోజు యేసు ప్రభువే నీ ముందుంటే నీకు విరోధి ఎవడు చెప్పండి ఏ తేలు వచ్చి నిన్ను కరవగలదు ఏ పాము వచ్చి నిన్ను కరవగలదు ఏ గద్దలు వచ్చి నిన్ను మెంగగలవు కదా కాబట్టి చీకటిలో సంచరించే తెగుళ్ళకైనా నువ్వు నీ పక్షాన ఆయన నువ్వు నీ అవసరాలు తీర్చే దేవుడు ఆయన ఉండగా నీకు సమృద్ధినిచ్చే దేవుడు ఆయన ఉండగా ఆయన యుద్ధకి రాకుండా నువ్వు ఏం ప్రయాసపడి లోకంలో ఏం సాధించిన నీ జీవితంలో కాబట్టి చూడండి ఇక్కడ ఏం చదువుతుందంటే చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నం మందు పాడుచే రోగముకైనాను నీవు భయపడుకుందువు కోడి పిల్లలు భయపడవు కూడా తన తల్లి ఉంటే ఏ గద్ద వచ్చి మింగుతుందని భయపడవు ఒకవేళ రాత్రి తన తల్లి రెక్కల కిందలో చీకటిలో ఉన్నా కానీ భయపడవు ఒకవేళ చీకటిలో ఏవైనా విషసర్పాలు వచ్చి కాటేస్తాయని భయపడవు ఎందుకు భయపడ్డవంటే వాటిని కాపాడే తల్లి కోడి ఉంది కాబట్టి కాబట్టి ఈరోజు ఏ సుప్రభువే మనకు తల్లి తండ్రి కదా ఆయన మనకుంటే మనకి ఇంకా భయమేంది చెప్పండి కాబట్టి మనకి రక్షణ ఉండదా మనకున్న సమస్యల నుంచి విడుదల ఉండదా కాబట్టి ఆ రీతిగా మనం నిజంగా యేసు ప్రభు పట్ల నమ్మకం కనబరుస్తున్నామా నిజంగా విశ్వాసం కనబరుస్తున్నామా కాబట్టి ఆయన దగ్గర ఉంటేనే మనకి మన జీవితాల్లో సమాధానం కానీ సంతోషము కానీ అభివృద్ధి కానీ ఆశీర్వాదం కానీ దీవెనలు కానీ ఆరోగ్యం కానీ కదా ఎగువ నా కాపరి నాకు లేమీ లేదు ఆయన నీకుంటే నీకు ఏముంటుంది చెప్పండి అన్ని ఆయనలోనే ఉన్నాయి కదా నీకు బుద్ధి కావాలన్నా ఆయన దగ్గరే రావాలా నీకు జ్ఞానం కావాలన్నా ఆయన దగ్గర రావాలా నీ ఉదయం ప్రేమలో ప్రేమ ఉండాలన్నా ఆయననే ఇవ్వాలా సంతోషమన్నా ఆయననే ఇవ్వాలా నువ్వు ఎదుటి వారితో మంచితనంగా ఉండాలన్నా ఆయననే ఇవ్వాలా ఎదుటి వారితో సమాధానంగా ఉండాలన్నా ఆయన ఇవ్వాలా నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలన్నా ఆయననే ఇవ్వాలా అన్ని ఆయననే ఇవ్వాలా కదా నువ్వు ఈ లోకంలో అభివృద్ధి పొందాలన్నా ఆయననే ఇవ్వాలా ఈ లోకంలో నువ్వు బతకాలన్నా ఆయననే ఇవ్వాలా అన్ని ఆయన దగ్గరే ఉంటే ఆయన వద్దగా రాకుండా నువ్వు ఏం పొందుకుంటావు చెప్పండి ఈ లోకం ఏం ప్రయాసపడి ఏం సాధించుకున్నట్టు మీ ఆత్మలు కూడా నశించిపోతున్నాయి కాబట్టి ఈ రోజు నీ జీవితం ఎంతో చీకటిగా ఉంది కదా హృదయంలో సమాధానం ఎక్కడుంది సంతోషం ఎక్కడుంది నెమ్మది ఉంది అన్ని అప్పులు ఎటు చూసిన అనారోగ్యము ఎటు చూసినా దిగులు కదా భయము వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న భయమే ఎక్కడ పోలన్న భయం భయం భయంగానే ఉంది కదా మనకి కాబట్టే దేవుడు చెప్తుండో నా దగ్గర ఉంటేనే కాబట్టి ఇక్కడ ఇంకో వచ్చిన మేముందంటే నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పది మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు చూడండి ఈ నీకు ఏది నీ పక్కన ఎన్ని జరుగుతున్నా మన దేవుడు మనకి ఏం చదువుతాడు అపాయము కదా వేటగాని ఊరిలో నుండి కదా ఈ అపవాది వాడు గర్జించే మింగుదమని సింహంలాగా వెతుకుతుంటే వాడు ఏం చేసినా కానీ వాడు ఏ రకంగా నీ దగ్గరికి వచ్చినా కానీ నీకు అపాయము రాదు ఎందుకంటే నీ పక్షాన జీవం దేవుడు ఉన్నాడు ఆయన నీ ముందున్నాడు ఆయన వెనక నువ్వు ఆయనని దాటిన తర్వాతే నీ దగ్గరికి రావాలా ఆయనని దాటి ఏదైనా నీ దగ్గరికి రాగలదా చెప్పండి దుష్టుడు ఆయన దాటి వచ్చి నిన్ను మింగగలడా ఆయన చేతులను ఉంటే నిన్ను వాడి తీసుకెళ్ళడా తీసుకెళ్తాడా చెప్పండి మనకి ఏమైంది ఈరోజు అంత నమ్మకము అంత విశ్వాసం నిజంగా మనం కనబరుస్తున్నామా మన విశ్వాసం నిజంగా కనబరుస్తున్నామా మనం ఈరోజు దేవుని పట్ల మన హృదయాలను మనం పరిశీలించుకోవాలా మనల్ని మనం పరీక్షించుకోవాలా ఈరోజు నిజంగా నేను ఏది వచ్చినా కానీ నన్ను ఏం కాదు ఏ అపాయం నాకు రాదు నిజంగా దేవుడే నాకు సహాయకుడు నిజంగా ఆయననే నమ్మదగిన వాడు ఆయననే నాకున్న బాధ నుంచి విడిపించగలడు ఆయననే నాకున్న అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు ఆయననే నాకున్న ప్రాణాన్ని చూడండి నాకున్న ప్రతి మరణగాండాలను కొట్టివేసి నన్ను రక్షించగలడు ఆయననే నా కుటుంబాన్ని దీవించగలడు ఆయననే నన్ను ఆశీర్వదించగలడు నిజంగా ఆయన మీద అంత నమ్మకం మనం ఈరోజు కనబరుస్తున్నామా అంత విశ్వాసము ఆయన పట్ల అంత విధేయత నువ్వు నేను మనం చూపిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలా ఆయన ఒకటే అంటాడు పైకి భక్తే కానీ లోపల శక్తి లేదు ఎందుకు లోపల శక్తి లేదంటే లోపల ఎవరు లేరు క్రీస్తు లేడు అందుకే శక్తి లేదు నీ జీవితంలో ఏం లేదు వెలుగు లేదు అందుకే నీ జీవితం శక్తి లేదు అందుకే ప్రతి సమస్యకి ప్రతి దానికి ఏమైపోతున్నావు ఈరోజు బలహీనం అయిపోతున్నావు ఎందుకంటే నువ్వు వాడితో పోరాడలేకపోతున్నావు ఎందుకంటే వాడిని నువ్వు పోరాడి నువ్వు జయించాలంటే నీకు శక్తి కావాలా ఆ శక్తి ఎవరు ఏసు ప్రభువే కాబట్టే ఆ శక్తి పొందుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలా లేదా నీలో ఆయన ఉండాలా లేదా అప్పుడే అన్నిటిని నువ్వు జయించగలవు ఈరోజు ఎందుకు నువ్వు అన్నిటిని చూసి భయపడుతున్నావు అన్నిటిని చూసి వెనకడుగేస్తున్నావంటే నీలో శక్తి లేదు అంటే ఏసుప్రభు లేడు ఆయన వాక్యం లేదు నీలో సమృద్ధిగా గొరెలకు నేను నిత్య అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినానన్నాడు కాబట్టి ఈ వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే ఇంకా నీకు దిగులు ఎందుకు ఇంకా నీకు భయం ఎందుకు నీకు ఇంకా చింత ఎందుకు నా భారమంతా యేసు మీద మోస్తే ఆయన నన్ను విశ్రాంతినిస్తానంటుండు ఆయన నన్ను విడిపిస్తాను ఆయన నన్ను రక్షించి కాపాడతానంటుండు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు చింతపడుతున్నావు ఈరోజు నువ్వు చింతపడి ఏం చేయగలిగినావు ఈరోజు మనం చింతపడి ఏం సాధించగలుగుతున్నావు ఏమీ సాధించలేం ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటాం కాబట్టి నీ గురించి చింతపడే ఆయన ఉండగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు కదా నువ్వు ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతున్నావు నీలో ఎవరు లేరు యేసుప్రభు లేడు అంటే ఈ శక్తి దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా లేదు అన్నీ ఉన్నాయి ఈ లోకంలో డబ్బు ఉంది భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అన్ని ఉన్నాయి కానీ కానీ అవి ఏవి నిన్ను విడిపించలేకపోతున్నాయి ఈ రోజు నీ సమస్య నుంచి అవి ఏవి నిన్ను రక్షించలేకపోతున్నాయి వంద కోట్లుండి నీకున్న అనారోగ్యం స్వస్థత లేకపోతే ఏం సమాధానం ఉంటుంది నీకు ఏం నెమ్మది ఉంటుంది ఆస్తుండి నీకు మంచి బిడ్డలుండి అంత పలుకుబడుండి ఏముంది నిన్ను ఏవి కాపాడగలుగుతున్నాయి ఒక్క ఏసు ప్రభువే నిన్ను కాపాడగలడు నువ్వు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆ పన్నెండేళ్ల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిండా లేదా ఆయన మనం అందుకే ఏసు ప్రభు దగ్గర ఉండాలా ఆయన రెక్కల నీడలోనే మనకు ఆశ్రయము అదే నీకు కొండ అవ్వాలా అదే నీకు కోట అవ్వాలా అదే నీకు దాగుచోట అవ్వాలా ఆ రెక్కల నీడలో నుంచి నువ్వు పక్కకు వెళ్ళిపోతే నీకు పరిస్థితి భయంకరంగా ఉంటది కాబట్టి ఆయన ఒకటే చెప్తుండు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పది మంది కూలీనను అపాయం నీకు ఎద్దకు రాదు నువ్వు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతికలము కలుగును కాబట్టి నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు కాబట్టి ఏ అపాయం నీకు రాదు ఏ తెగులు నీకు రాదు ఒకవేళ మనం వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మనకి మరణం రాదు ఎందుకంటే అది ఏం చేయగలదు ఈ శరీరాన్ని ఇందులో శక్తి దేవుడు ఉంటే కదా నీ హృదయంలో ఏసుప్రభు ఉంటే వ్యాక్సిన్ తీసుకున్నా కానీ అది లోపలికి పోయినా అది ఏం చేయగలదు శక్తిగల దేవుడు ఉండి దాంతో పోరాడుతడా లేదా ఆ వ్యాక్సిన్ అనుకో చీకటి శక్తులు అనుకో నీ హృదయంలోకి పోయితే నీ హృదయంలో ఏసుప్రభు ఉంటే దాంతో పోరాడి నీకు జయం ఇవ్వడా కాబట్టి ఏ అపాయము మనకు రాదు ఏ తెగులు మన గుడారము సమీపించదు ఎందుకంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కదా నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు సెక్యూరిటీ వల్ల ఉంటారు నువ్వు ఈ లోకంలో కోటీస్త్రుడు సెక్యూరిటీ గార్డులు బాడీ గార్డులు వచ్చి నిన్ను కాపాడతారు గన్నులు పట్టుకొని నీకు హై లెవెల్ సెక్యూరిటీ ఇస్తారు కానీ నువ్వు ఈ లోకంలో దీనుడు పేదవాడివైనా ఈ లోకంలో నీకు ఏది లేకపోయినా యేసు చూడండి నీకు దూతలని ఆయన పెట్టిండు ప్రొటెక్షన్ గా ఇంకా నీకు భయం ఎందుకు చెప్పండి నువ్వు ఎందుకు చింతపడుతున్నావు చెప్పండి నిన్ను గురించి ఆయన ఏం చేసిండు నిన్ను కాపాడడానికి నీకు ఏం పెట్టిండు ఆయన దూతలను పెడితే ఈ రోజు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే నీ హృదయంలో క్రీస్తు లేడు కాబట్టి భయపడుతున్నాం మనం అందుకే యేసుప్రభు మీద మనం నమ్మకం కనపరచలేకపోతున్నాం విశ్వాసాన్ని కూడా కనపరచలేకపోతున్నాం అంటే ఎందుకు బలహీనమైనావంటే ఈ బలమైన దేవుణ్ణి విడిచిపెట్టినాం కాబట్టి అందుకే ఈ లోకం అంతా బలహీనమైపోయింది శ్రమలు రాగాలే బాధలు రాగాలే అనారోగ్యం రాగాలే భయము పిరికితనము అవిశ్వాసము అవిధేయత కాబట్టి చూడండి నీకు ఆయన దూతలిస్తే ఏం చేస్తాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని పొందరు ఒకవేళ నీకు రాయి తగిలిన కదా వాళ్ళు నిన్ను మోస్తారు చూడండి మన భారం మోసే దేవుడు ఉండగా మనం ఎందుకు చింతపడుతున్నాం చెప్పండి కదా కాబట్టి చూడండి ఇక్కడ ఒకటే చెప్తుండే కీర్తనాల గ్రంథము తొంభై అధ్యాయము పదిహేను వచ్చినము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను యేసుప్రభు నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటే ఏమంటుండు దేవుడు నేను అతనిని తప్పించేదను అతడు నామము ఎరిగిన గనుక నేను గణపరిచేదను చూడండి ఆయన నిన్ను తప్పిస్తాడంట నిన్ను విడిపిస్తాడంట నిన్ను రక్షిస్తాడంట నిన్ను గణపరుస్తాడంట ఎవరుంటే యేసుప్రభు ఉంటేనే ఇంకా ఎవరున్నా ఏం భార్య ఉన్నా ఏం లేదు పిల్లలు ఉన్నా వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టిపోతారు కదా వాళ్ళకి తగినట్టు నువ్వు లేకపోతే కానీ మనం నమ్ముతామా లేదా ఎవరు నన్ను చేయి విడిచిన ఏసు నన్ను చేయి విడవడు కదా ఈ లోకమే నిన్ను చేయి విడిచినా చేయి విడవని దేవుడు నువ్వు భయపడకు దిగులు పడకు నీ సమస్యను చూసి నీ బాధలను చూసి నీ శ్రమలను చూసి నువ్వు భయపడొద్దు నిన్ను చేయి విడవని దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు నీకు విరోధి ఎవడు కదా ఎవడొచ్చి నిన్ను నాశనం చేయగలడు ఎవడొచ్చి నిన్ను ఈరోజు మింగగలడు కదా కాబట్టి చేయి విడవని దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు చింత ఎందుకు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను చూడండి ఎప్పుడైతే నిబ్బరమైన బుద్ధి గలిగి మెలుకుగా ఉండమన్నాడంటే నువ్వు మెలుకుగా ఉండి మొర్ర ఆయన ఉత్తరం ఇస్తానంటుండడు దేవుడు శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను కదా నిన్ను గణపరచాలన్నా నిన్ను విడిపించాలన్నా నిన్ను కాపాడాలన్నా నిన్ను రక్షించాలన్నా నీకున్న శ్రమంలో తోడై ఉండాలన్నా నువ్వు ఎవరి నీ హృదయంలో ఉండాలా ఏసు ప్రభు ఒక్క వాక్యమే కానీ లోకమంతా భక్తి ఉంది కానీ శక్తి లేదు ఎందుకు భక్తి ఉందంటే యేసు ప్రభు మీద నమ్మకం కనపరుస్తారు కానీ వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని తొలగించుకోలు కాబట్టే ఈ జీవం వల్ల దేవుని శక్తి వాళ్ళలో లేదు కాఠిన్యం ఉందంటే ఏందన్నట్టు దాని సాదృశ్యం పాపంతో ఉన్నట్టు కాబట్టి ఈరోజు క్రైస్తవులమైన మనము నిజంగా దేవుడు మనల్ని విడిపించగలడు మనల్ని గొప్ప చేయగలడు శ్రమంలో నుంచి నాకు తోడై ఉండి నన్ను విడిపించగలడు కదా కాబట్టి చెప్తుంది దేవుడు ఒకటే చూడండి మనం పైకి బత్తి పరులాగా అంటే పైకి పాటలు పాడొచ్చు వాక్యం చదవచ్చు వాక్యం చెప్పచ్చు కానీ నిజంగా మనలో శక్తి ఉందా లేదా ను శక్తి ఉంటే ఆపత్కాలంలో నువ్వు ఆయనకు మొరపెడితే నిన్ను విడిపిస్తానంటుండు క్రమంలో నీకు నేను తోడుగా ఉంటానంటుండు నిన్ను గణపరుస్తాను అంటుండు తన రెక్కల నీడలో నిన్ను కప్పుకుంటానంటుడు నువ్వు ఈరోజు ఏసుప్రభుని ఆశ్రయం చేసుకున్నావా ఏసుప్రభే నీ కొండా కోట దాగుచోట ఆయన దగ్గరైనా నాకు విడుదల ఆయన దగ్గరనే నాకు స్వస్థత నేను నమ్ముకున్న నా దేవుడైన యోహోవాని గురించి చెప్తున్నానని నువ్వు ధైర్యంగా ఈరోజు చెప్పగలవా నీ హృదయంలో నుంచి రావాలా ఆ మాట నీ మా నుంచి కాదు నీ నీ హృదయ అంతరంగముల నుంచి వచ్చినప్పుడే యేసుప్రభు ఎందుకు తెలుసా ఆయన మన హృదయ అంతరంగములు నెరిగిన దేవుడైన కాబట్టి నువ్వు మాట్లాడే మాట నీ పెదవుల నుంచి వస్తుందా నీ హృదయంలో నుంచి వస్తుందా చూస్తాడు ఆయన కాబట్టి మనం విశ్వాసం పెట్టాలా మన పక్కన వెయ్యి మంది పడినా ఎంత ఏ జరిగినా మనకైతే భయం లేదు చింతించాల్సిన అవసరం మనం లేదు రేపటి గురించి అసలు చింతించొద్దండి ఆయన చూడండి శ్రమంలో నేను మీకు తోడుగా ఉంటాను అంటుండయన నిన్ను విడిపిస్తాను అంటుండయన నువ్వు చేయాల్సిందో ఏందో తెలుసా మనం ఆయన పట్ల నమ్మకం కనపరచాలా విశ్వాసం కనపరచాలా చూడండి ఆపత్కాలంలో నాకు మొరపెడితే ఆయన విడిపిస్తానంటున్న దేవుడు నీకు ఉండగా నీకు భయమేంది చెప్పండి కాబట్టి ఈ లోకమంతా చూడండి పిరికి వాళ్ళలాగా అయిపోయినరు కాబట్టి మనకి దేవుడు ఎందుకు చెప్తుండే ఏ విషయంలో మనం చింతించొద్దు కదా ఇక్కడ యువను రాసిన పత్రికలో చూడండి ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో అందుకు ఏసు వారితో ఇట్లా జీవాహారము నేనే నా యొద్కు వచ్చు ఏ మాత్రమునో ఆకలి కదా ఆకలి ఎవరు చెప్పండి ఏం లేని వాళ్ళు ఆకలి ఉండాలంటే సమృద్ధిగా ఉన్నవాడికి ఏముంటది ఏసు ప్రభు ఉంటే నీకు సమృద్ధిగా ఉంటే ఆయన నీ ఆకలి తీరుస్తా ఉంటాడు నేనే జీవాహారమును ఈ వాక్యమే ఆయన ఎప్పుడైతే ఈ వాక్యము ఆయన యుద్ధకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలి కొనడు ఏ శ్రమంలో అయినా ఏ ఇరుకులైనా ఏ ఇబ్బందులైనా ఏ కరువులైనా ఏవైనా రాని కానీ వాడికి ఆకలి ఎందుకంటే నేను జీవాహారమును చూడండి ఈ వాక్యమే మన ఏసు ఈ వాక్యం ఉంటే ఇంకా మనకి బ్రతుకుతామా లేదా జీవం ఉంటుందా లేదా జీవం లేని బలహీనమైపోతాడు కానీ జీవం గల ఎందుకు బలహీనం కాబట్టి నా యొద్ధకు వచ్చివాడు ఏ మాత్రము ఆకలి చూడండి నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఎప్పుడు దప్పిగా కొనడు ఈరోజు నువ్వు నేను నిజంగా ఆయన ఎద్దుకు వచ్చి ఉండగలుగుతున్నామా విశ్వాసం కనబరుస్తున్నామా చూడండి ఆయన దగ్గరికి వస్తే ఎప్పుడు దప్పిగా కాబట్టి నేను ఎందుకు ఈ మాటలో చెప్తున్నానంటే ఏసుప్రభువే మనకు ఆయన ఉంటేనే మనకి సమృద్ధి కదా ఏ సమస్య రోగమైనా దయ్యమైనా ఇరుకులైన ఇబ్బందులైనా కుటుంబ భారమైనా కాబట్టి ఈ లోకానికి దేవుడు ఒకటే మాట చెప్పి నేను ఆపేస్తున్నాను ఏమంటుండంటే మతాయిసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును ఇంకా ఎంతకాలం నీ రోగంతో బాధపడతావు నా దగ్గరికి రా నీకు స్వస్థతనిస్తానంటుండు ఇంకా ఎంతకాలము అప్పులతో దయ్యాలతో చీకటిలో ఉంటావు రా నా యొద్కి నీకు వెలుగునిస్తానంటుడు కదా నువ్వు నా దగ్గరికి రా నా రెక్కల నీడలో నిన్ను కప్పుకుంటాను నీకు నేను ఆశ్రయం ఇస్తాను కదా నిన్ను విడిపిస్తాను నిన్ను గణపరుస్తాను నేను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు సమృద్ధి ఇస్తాను అన్ని ఇస్తాను నువ్వు ఎంతకాలము నా నుంచి తొలగిపోయి భారం మోసుకొని పోతావు దా నీ భారాన్ని నేను మోస్తాను నా ఎద్ద నీకు నిత్య జీవం ఇస్తాను అంటుడు నువ్వు నిజంగా ఈరోజు ఈ లోకం రాగలుగుతుందా ఆయన దగ్గరికి కదా ఈ లోకం నిజంగా యేసు ప్రభు దగ్గరికి ఆ జీవం వల్ల దేవుడైన ఆ పరలోకం అందన్న ఆ తండ్రి దగ్గరికి రాగలుగుతుందా కాబట్టి ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడి ఆయన భారం పోస్తాను అంటుంటే నువ్వు ఇంకా ఎంతకాలం మోస్తావు నీ భారాన్ని తెచ్చి నా మీద మోపు నేను నీకు విడిపిస్తా భారం నుంచి విశ్రాంతిని నేనిస్తా స్వస్థత నేనిస్తా నీకున్న అప్పుల నుంచి విడుదల నేనిస్తా నీకు దయ్యాలు బట్టి పీడిప పడితే నా దగ్గరికి రా నేనిస్తా వాటి నుంచి విడుదల కదా నీ ఉద్యోగంలో నీకు స్థిరమైన లేకపోతే ఏదైనా కానీ అది నేనిస్తా నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గరికి రాకపోతే నీకు ఆకలి ఉంటానే ఉంటుంది నీకు దప్పిక ఉంటానే ఉంటది ఎందుకంటే నీకు సమృద్ధి ఏది ఉండదు కాబట్టి ఆయన యుద్ధకు వస్తే ఆయన విశ్రాంతిని ఇస్తానంటుండడు అందుకే ఎరుసలేమా ఎరుసలేమా అంటుండ ఆయన ఆయన మాట వినలేకపోతుంటారు మీరు ఆయన ఏమో ఆయన మాట వినాలా ఆయన దగ్గరికి రావాలా అని మన ప్రభువు ఆశపడుతుంటే ఈ లోకం నిజంగా ఆయన దగ్గరికి రాగలుగుతుందా కాబట్టి చూడండి కోడి తన పిడ్డలను ఎట్లా ప్రొటెక్షన్ చేస్తే నేను చెప్పినాను కదా నా గొర్రెలు యోహను రాసిన పత్రిక పదో ఆధ్యాం ఇరవై ఏడవ నా గొర్రెలు నా స్వరం విను కదా నువ్వు ఆయన గొర్రెవైతే ఈ దినం ఆయన స్వరం విన్న నువ్వు నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును కాబట్టి ఈ రోజు నువ్వు విన్న ఈ స్వరము విని ఆయనని వెంబడిస్తావు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నసింపవు కదా నిత్య జీవం ఉంటే నశింప మరణం ఉంటే శరీరం ఉంది అందులో జీవం లేకపోతే ఏం సుఖం శరీరం ఉండి కూడా కదా కాబట్టి నిత్య జీవం ఆయన ఇస్తుంటే నువ్వెందుకు మరణిస్తావు నువ్వు నశింపపోవు కాబట్టి ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు ఏ సైతానొచ్చి మెంగలేడు నిన్ను ఈ రోజు ఏ దొంగ రాలేడు నీ దగ్గరికి కదా కాబట్టి ఆయన చేతిలో నుంటే ఎవ్వడొచ్చి నిన్ను అపహరింపడు కాబట్టి వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు ఏ సైతాన్ గర్జించ సింహం వలె అది మింగుదమని వెతుకుతూ వచ్చినా కానీ వాడు నిన్ను మింగలేడు దొంగ వచ్చి నిన్ను ఈరోజు దోచుకోలేడు ఈ రోజు దొంగలాగా సైతాన్ వచ్చి నిన్ను దోచుకుంటున్న నీ సమాధాన్ని నీ సంతోషాన్ని నీ ఆత్మీయతను అన్నిటినీ దోచుకున్నాడు కానీ ఏసు హృదయం నీ ఉంటే నీలో ఏసు నీలో ఉంటే ఎవడొచ్చి నిన్ను అపహరింపలేడు ఎవడొచ్చి నిన్ను దోచుకోలేడు కదా కాబట్టి ఆయన ఎద్దుకు వచ్చివాడు ఏ మాత్రము ఆకలి కొనడు ఈ విశ్వాసం ఉంచి వాడు ఎవడు కాబట్టి ఇంత మంచి ప్రేమ దేవుడు ఉంటే ఈరోజు మనం ఒంటరిగా ఎందుకు బాధపడాలా చెప్పండి నీ భారాన్ని మోస్తానని ఆయన అంటున్నాడు కదా నిన్ను విడిపిస్తానని ఏసుప్రభు అంటున్నాడు నిన్ను రక్షిస్తానని యేసుప్రభు అంటున్నాడు నీకున్న దయ్యాలు కానీ రోగాలు కానీ నీకున్న మరణగండాలు కానీ నీకున్న సైతాను వాళ్ళు ఏదైతే మంత్రాలు అయిని ఏవైనా ఏని ఈ లోకం బట్ అన్నిటి నుంచి యేసుప్రభు విడిపించి నిన్ను తన రెక్కల నీడలో కప్పుకొని నీకు ఆశ్రయం ఇచ్చి నిన్ను గనపరుస్తానంటే ఈ లోకంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతానంటుండు నిన్ను విడిపిస్తానంటుండు నిన్ను కాపాడతానంటుడు నా చేతిలో నువ్వు ఉంటే ఎవడొచ్చి నిన్ను మింగగలదంటుంటే ఇంత మంచి ప్రేమగల్లా దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఈ లోకం కొరకు ప్రయాసపడి ఏం సాధించుకోగలుగుతాం కదా ఈ లోకం కొరకు ప్రయాసపడి లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించి ఏం పొందుకోగలుగుతున్నాం చెప్పండి పొందుకోగలిగే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎవరో ఏదో చేస్తారని ప్రయాసపడుతుంటే ఏం పొందుకోగలుగుతున్నాం ఈరోజు కాబట్టి చూడండి మన గురించి దేవుడు చింతిస్తుండు మన భారాన్ని ఆయన యుద్ధకు మోస్తానంటుంటే నువ్వు ఆయన యుద్ధకు రాలేకపోతుంది ఈ లోకం అందుకే ఎరుషలేమా ఎరుశలేమా అంటుండు దేవుడు చూడండి ఆయన ఎంత ప్రేమ గల ఆయన ఎంత జీవం దేవుడు కదా తన బిడ్డల పట్ల ఎంతగా ఆయన చూడండి ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ఆలోచనలు తలంపులు కలిగి ఉన్నాడు మన పట్ల ఇంత మంచి ప్రేమ గల విడిచిపెట్టి మనం ఏం సాధించుకోగలమండి ఈ లోకంలో కాబట్టి దేవుడు అదే మనకు చెప్తుండ కాబట్టి ఇప్పుడన్నా మనం ఏదైనా ఆయన పట్ల అవిశ్వాసము అవిధేయత ఏదైనా ఆయన పట్ల మనం ఏదైనా ఆయస్కరమైంది చేసుకుంటే ఈరోజు ఎప్పుడైతే అది నువ్వు తెలుసుకొని నువ్వు ఆయన స్వరం విని ఆయన పట్ల నువ్వు క్షమాపణ పొందుకుంటే ఈ రోజు దేవుడు నిన్ను ఆయన ఆత్మతో అభిషేకంతో నిన్ను ఈరోజు నింపబోతుడు నీకున్న ప్రతి బంధకాల నుంచి ప్రతి కట్టడల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను రక్షించబోతున్నాడు ఎప్పుడంటే నువ్వు ఆయన ఎద్దకు వచ్చి నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడే నీకు విడుదల మనం ఎప్పుడైతే పాపంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర వచ్చి క్షమాపణ పొందుకుంటే మనం పరిశుద్ధమైనామా లేదా ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే నీ సమస్య నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు కాబట్టి మనం ఆయన స్వరం విన్న మనము ఆయనని వెమడిస్తే ఇది మనం చెయ్యాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఏసఐన్ని కు వందనాలు తండ్రి అవును ప్రభ ఎంత గొప్ప దేవుడవు ప్రభాయన ఎవరు ప్రభా ఈ లోకంలో తల్లి అయినా తండ్రి అయినా బిడ్డలైనా ఎవరైనా మా భారాన్ని మోసేవాళ్ళు లేరు ప్రభ ఎవరిలో ప్రేమ లేదు కానీ ప్రభా నువ్వు మోస్తానంటున్నావు ప్రభా భారాన్ని ఎవరు ప్రభా ఈ లోకంలో తండ్రి ఇంత ప్రేమ చూపించేది మమ్మల్ని విడిపించేది మమ్మల్ని రక్షించేది నాయన మా కొరకు నాయన ఆ సలవరిసలలో ప్రాణాన్ని పెట్టింది నువ్వే కదా ప్రభా కాబట్టి నాయన నువ్వు మాలో ఉంటే మాకు సమృద్ధి ప్రభా అన్ని విషయాల్లో మాకు ఆనందము సంతోషము సమాధానము ఏదైనా నీ నుంచే రావాలా ప్రభా నీ నుంచి దూరం అయిపోతే ప్రభా సైతాను గర్జించే సింహంలాగా వాడు వెతుకుతున్నాడు ప్రభా వాడి చేతికి చిక్కితే మా జీవితాలు భయంకరంగా ఉంటాయి ప్రభా భయంకరంగా ఉంటాయి ప్రభా అలాంటి భయంకరమైన జీవితంలో మేము వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ప్రభా నీ చేతిలోనే ఉండాలా ప్రభా ఎవరు నన్ను చేయి విడిచినా చెయ్యి విడవనన్న దేవుడో ప్రభా క్రమంలో నుంచి మాకు తోడుగా ఉండి విడిపిస్తానన్న దేవుడో ప్రభా మేము నీ మీదే విశ్వాసం ఉంచాలా నేనైనా ప్రభా తండ్రి ఏదైనా నీ పట్ల ఆయాసకరమైంది ఏదైనా అవిధేయత అవిశ్వాసం ఏదైనా పాపం నేను చేస్తుంటే నా జీవితంలో నీ పట్ల ఆయన ఈ రోజు నేను ఒప్పుకుంటున్నాను ప్రభా నీ ఎదుట నన్ను క్షమించమని ప్రాధాన్యపడుతున్నాను ప్రభా నన్ను క్షమించి నాకున్న ప్రతి సమస్యల నుంచి ప్రతి బంధకాల నుంచి ప్రతి అనారోగ్యాల నుంచి ప్రతి కీడుల నుంచి ప్రతి శోధనల నుంచి ప్రతి మరణగాండాల నుంచి ప్రతి అపాయకరమైన దినాల నుంచి నన్ను విడిపించమని రక్షించమని నీ కృపచేత నన్ను కాపాడమని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభా జీతం జ్ఞానం తెచ్చి నాదివాన్ని శుతం చేసాం ప్రభా కొ మన యేసు ప్రభా వైరస్ బడి ముట్టని తాకండి వాళ్ళ స్వస్పరిచని వాళ్ళ ఆత్మల తెలుగు వాళ్ళ రక్షణ నడిపించండి ఈ వ్యాక్సిన్లో తని పరిసరి కరిగిపోవాలా ప్రజలకు ఏం కావద్దు వాళ్ళంతా రక్షణ పొందాలా యశ్వ్రభాను ఖరీంచండి ఆ ప్రభాని ఇంకా ప్రభాన్ని వాక్యం వచ్చి జ్ఞానం తెచ్చని ఆలోచన తలము నా దేవానికి శోధం చేసాం ఇంకా సరస్వతం మాకు నడిపించండి యశ్వప్రభ నా దేవానికి శోధం చేసాం యశ్వ్రభా కేపీఎం బ్రియర్ అందరూ కుటుంబం తాకండి కేపీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళు తాకండి జ్ఞానం దైతే సేవల భ్రమం వాడుకొని డ్యూటీ తోడుండని చిన్నపిల్లల నుంచి హలలియ భార్య భర్తలు అందరూ శాంతి సమాధించని పిల్లలు రక్షణ పొందాలి పిల్లల రక్షణ పొందాలా కుటుంబ కుటుంబం సేవ చేయాలి సుప్రభను అన్న ఆరోగ్యం బలం తెచ్చండి ఇంకా సతాన్ని చూపించండి ఇంకా సేవలో వాడుకొని ఆరోగ్యం బలం తెచ్చని దీక్షకు దేయాలు కాల్చి నాది అన్నకు మీ తోడుండి అనే సుప్రభ తాకండి అక్క విప్రభ ఇంకా సరస్వతం వాక్యం చెప్పాలి సుప్రభ మీరే నడిపించండి అక్క తోడుండి ఆరోగ్యం దండి హలలియా కనించండి అలది అన్న ఇద్దరు పిల్లలు ముట్టి జ్ఞానం తెలియచండి మంచి ధ్యానం తెలాలా అలలియ వాక్యంలో ఎదగాల ఎస్ ప్రభా జ్ఞానంలో ఎదగాల వాళ్ళ తోండి దీవించి ఆశీర్వాదించి అన్న బంధువులందో ప్రభా వాళ్ళు మాట్లాడండి సరస్వతం నడిపించండి న్యాయశాని సుతం ఎస్ ప్రభా నాదేవానికి శృతం ఆ చక్రవర్తి బ్రహ్మని తాకండి పలు జ్ఞానం తెలియచండి నీ ఆలోచన ఆ ప్రాంతం మీ సేవ జరిగించండి వాళ్ళ భార్య అభిముట్టి తాకి సేవకులుగా మార్చండి ఆమె జ్ఞానం తెచ్చండి ప్రసిద్ధాతో నింపి అలలియ సేవ చేయాలా భార్య భర్తల్లో ప్రాంత కుటుంబ ప్రాంతంలో కద్దింప తెచ్చండి సంతానం కలిగించండి నా దేవానికి బిడ్డలు నడిపించను పొందాలి ఎంతమంది రాలే వాళ్ళు దీవించి ఆశీర్వాదించి ఇంకా ఇట్లా అర్థం చేసుకోవాలా మీరే మాకు సహాయం చేయించి జ్ఞానం తెచ్చి తెలియదని జీవాన్ని రక్తాన్ని పోషించి స్థిరపరిచి బలపరిచి అలానే ఇంకా సరస్వతి నడిపించమీన్ ఈ యొక్క గడిచిన కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి సజ్జ లెక్కలను పెట్టినది మీకెంత వదనాలు లేనా యువదే కాలం చింతవరకు మనం కాచి కాపాడింది మీకెంతో వదనాలు లేనైనా చెప్పగల దేవ వందనాలు వేసేయ సరోన తగ్గుతాం మీకే కృతజ్ఞతలు నేను ప్రభు కాలం బహు భయంకరమైన కాలం నేను కానీ మీరు మాకు ఎంతో సహాయకుల గు చిన్న పిల్లలు నడిపించట్లు మీరు నడిపిస్తున్నందుకు మీకెంతో వదనాలు నైనా మీకెస్తుల స్తో అర్పించుకుంటున్నాం ప్రభావ ఈ యొక్క కాలంలో తనమలి బుద్ధిమంతులైతే తనమలి ప్రతి సమస్య నుంచి తప్పించుకొని పోతారని మీరు హెచ్చరించినారు ప్రభా కాబట్టి ఏ రీతిగా మేము తప్పించుకోవాలనో మీరే మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం కృపగల తండ్రి వందనాలేసయ్య మహోన్నతలు దేవా వదనాలనే శ్రమల తండ్రి ఏ రీతిగా తన్మల్లి మీ బిడ్డలని తను ఏ రీతిగా వీటిని ప్రకటించాలనో మీరే మాకు సహాయం అనుగ్రహించమని రక్షణ ప్రణాళికలో వాళ్ళని అందరినీ నడిపించాలి మేము కూడా మమ్మల్ని మేము కాపాడుకోవాలి ప్రభావం అటువంటి భాగ్యాన్ని మేము కనుక ఇచ్చమని ప్రార్థిస్తున్నాం బలవంతంగా తరమల్లి వ్యాక్సిన్స్ ఇస్తుండగా మేము వాటి బారిన పడనియకుండా కాపాడాలని మిమ్మల్ని అడుగుతున్నాం కనుక నచ్చి కాపాడమని అనేక వ్యాక్సిన్స్ మా బాడీలో పనిచేయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం దాని నుంచి అనేక అనర్థాలు వస్తాయి ప్రభు భవిష్యత్తులను మీరు చెప్పినారు ప్రభ కానీ మీరు సమృద్ధి గల మాకిస్తన్నారు కాబట్టి ప్రభ మేము వాటి మీద విజయం పొందుతాం ఎందుకంటే శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మహిమపరచాలా సైతాన్ని ఓడగొట్టాలా ఎందుకంటే ప్రభ మీరు ఇచ్చిన శత్రు శత్రు బాణాలను కూలగొట్టడానికి కాబట్టి నేను వాడు బాణాలు విసిరేస్తున్నాడు అనేక మంది దానికి వాల్స్ లేకపోతున్నారు ప్రపంచం అంతట కానీ మేము ఏదైతే వాటిని ఎదుర్కొన్నాం మీరే మా జ్ఞానం అని ప్రజ మరణకరణమైన తాగినను అది మీకు హాని కలగదని మీరు ముందుగానే వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఆ వాక్యం నెరవేరే టైంలో మేము ఉంటున్నాం కాబట్టి మా శరీరంలో ఎటువంటి అవి హాని చేయడానికి వీల్లేదు ఏ స్వీకరిస్తున్నామం ప్రభా సహపాడి మహిమ నుండి మీరు ఆటవాసిత పరుచుకోండి బ్రదర్ సిస్టర్స్ నిడలను ఆశ్రయించండి మీరు ఆటవాసత పరుచుకొని మీ నీతి ధైర్యంగా ప్రకటించి ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమానించకుండా ధైర్యంగా ఉండాల ప్రభు పక్షిరాజు యవనం వంటి ఎవనం మేము ఎగిరిపోవాలి రెక్కలు కలిగి సింహం పిల్లలం ప్రభు కాబట్టి మేము భయపడడం దేనికి దేనికి కూడా భయపడకుండా ధైర్యం నిలబడే బిడ్డలుగా తయారు చేసి నడిపించమని యేసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలంతో అయ్యను గాక ఆడ